మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కృప కనికరం గల దేవా జీవం కలిగిన తండ్రి వందనాలు జీవాధిపతి అయ్యున్న మా ప్రభు మా రక్షకుడు మమ్మల్ని విమోచించిన మా విమోచకుడు అయ్యున్న తండ్రి పర్లోకం తండ్రి యసు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్థుతులనైనా స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవ ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు దేవ నీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు తండ్రి ప్రభాని కంటి పాప వల్లే కాచి కాపాడి ఈ దినముకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు మీకు వందనాలు మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటే అక్కడ వారి మధ్య మీరు ఉంటారన్నారు ఆ రీతిగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి పాటల ద్వారా ప్రభానైనా మీరు మహిమ పొందండి వాక్యందారా ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడండి మేము ప్రార్థించే ప్రతి ప్రార్థనకు నాయన మీరు జవాబు దయచేయండి ఎవరైతే మా ప్రియులు ఇంకా ఈ ఆరాధనలో రాలేదో ప్రభ వాళ్ళందరినీ మీరు నడిపించండి రాని వాళ్ళను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ మీరు దీవించండి ఆశీర్వదించమని తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ నీ సహాయం మాకు దయచేసి నైనా ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీరు ఆధిపత్యం చలాయించుకొని మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని అలాగే తండ్రి నీ యొక్క వాక్యం నాయన నైనా మీరు మాట్లాడబోతుండగా తండ్రి ఆ వాక్యాన్ని విని మమ్మల్ని మేము గ్రహించుకొని వాక్యానుసారంగా జీవించటకు కృప మాకు దయచేయమని తండ్రి ఆ రీతిగా ప్రభా మీరు నాయన మమ్మల్ని ఉద్దేశించి మీ వాక్యం ద్వారా మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి తండ్రి అమీన్ ప్రైజ్ నాడ్ అక్కన్ యూ బ్రదర్ ప్రైజ్ అక్క ఒక పాట పాడండి అక్క కళ్యాణ్ సు స్వీకరించు ప్రీస్త స్వీకరించు నిృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీహృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును కనికర మందైశ్వర్యుండు నిను వాత్సల్యముతో విమోచును కనికర మందైశ్వర్యుండు నిను వాత్సల్యముతో విమోచును భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే భయంకరమైన పాపము నుండి విడిపింప నిన్ను వెదకి వచ్చే యేసు స్వీకరించో ప్రీశేసు స్వీకరించో మన్నించును సర్వ పాపములం తనే మాంపును సర్వ రోగముల మన్నించును సర్వ పాపములం తని పును సర్వ రోగముల కృపకనికరముల ముకుటము నీకు ధరింపచేసి ఘనపరచున్ కృపకనికరముల ముకుటము నీకు ధరింపచేసి ఘనపరచున్ యేసు స్వీకరించు విశేసు స్వీకరించు అంధులకు దృష్టి కాలుగాజేసే అంగహీనులను లేపి నడువ చేసే అంధులకు దృష్టి కాలుగా చేసే అంగహీనులను లేపి నడువ చేసే పలు విధములకు వ్యాధి క్రస్తులకు స్వస్థత నీచును తక్షణ మే పలు విధముల వ్యాధి లఘు స్వస్థత నీచను తేని స్వీకరించు క్రీసేని స్వీకరించో పాప భారమును భరించే నీ రోగములన్నిటి తొలగించే పాప భారమును భరించే నీ రోగములన్నిటి తొలగించే సహించెను కొరడా దెబ్బల బాధలు జయించెను అన్ని శోధనలు సహించెను కొరడా దెబ్బల నలు జయించే నువ్వు అన్ని శోధనలు యేసుని స్వీకరించో త్రీ స్ని స్వీకరించో కలువరి శిలువల వ్రేలాడే తన రక్తము చిందించే ధారలుగా కలువరి శిలువలు వ్రేలాడే తన రక్తము చిందించే లుగా చేతులలో తన కాళ్ళలు శీలలు ముళ్ళకిరీ టము ధరించే చేతులలో తన కాళ్ళలు శీలలు ముళ్ళకిరీ టము యేసుని స్వీకరించో ప్రీస్త స్వీకరించు జీవమి చుటకు ప్రాణమిరే మరి జయించెను ప్రతివిధ శోధనలు జీవమి చుటకు ప్రాణమిరే మరి జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి నిన్ను రక్షింప నీ కొరకై మరణించి లేచెను శక్తిమంతుడే నిన్ను రక్షింపా ఏసుని స్వీకరించు ప్రీస్తని స్వీకరించు నీ హృదయపు ద్వారము తెరువుము త్వరితము తానే ప్రవేశించును నీ హృదయపు ద్వారా తెరుగుము త్వరి తము తానే ప్రవేశించును ఏసు స్వీకరించు ప్రేస్తేసు స్వీకరించు ప్రేస్త థ్యాంక్ యూ సిస్టర్ సమాప్తమాయను నీ దొక్క దినములు సంతోషం నీకు కలుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాధాన సంగతులే నీకు జరుగును సమాప్తమాయను నీ దుఃఖ సంతోషం నీకు కలుగును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 E. <laughs> Nothing to move, so I'm going to live with you. గనుడ మహోన్నతుడ తేజో మేడ నీ గణమైన నామానికి కొటాను కొట్ల నమస్కారంలో తండ్రి గడిచిన కాలం అంత నా ప్రభు నీ కృపలో భద్రపరుచుకొని నైనా మమ్మల్ని ఇంతవరకు నీ సజ్జీ వేలాది వంద నాలుగు స్తోత్రాలు దేవ మమ్మలందరినీ సమకూర్చిన బట్టి నీకు వేలాది వంద నాలుగు ప్రభావ ఇంతవరకు ప్రార్థన ద్వారానైనా అందరితోనైనా అయానైనా నీ ఆత్మజితాన్ని నింపి ప్రార్థన ద్వారా మీరు తోడుగా ఉన్నారు ప్రార్థనలో మీరు తోడుగా ఉన్నారయ్యా అయా నాకు నైనా నీ స్వరాలు ఇచ్చి నేను శృతించేటకు కృపణిచ్చారు నీకు వందనాలేస్తయ్యా వాక్యంలోకి వెళ్ళి చిన్నగా దేనికి పనికిరాని తండ్రి అయ్యా ప్రభ్వా నైనా నైనా మీరే నాన్న నీ సిల్ మరుగు చేసి నాతో మాతో మాట్లాడండి ప్రభావ మా మీద కుమ్మరించండి అయ్యా నాతో మాట్లాడండి అందరితో మీరు మాట్లాడండి వాక్యానుసరమైన జీవితాల్లో మాకు దయచేయండి ఆత్మ ఫలాలతో నింపండి అయ్యా మేము ఎలాగ నడుచుకోవాలో ఎలాగ జీవించాలో అయ్యా మీరేనాయినా వాక్యం మీ వాక్యం ద్వారా హెచ్చరించండి మాకు తండ్రి అయ్యా నేర్చుకోవాల్సిన సంగతులు తండ్రి మాకు అనేక సంగతులు నేర్పించండి వాక్యానుసరమైన జీవితాల్లో మా అందరికి నేను దయచేయమని ఏసుపరశుదేడుకున్నాను పరమ తండ్రి అవున్ అధికాండము మూడో అధ్యాయము అధికాండము మూడో అధ్యాయము మొదటి వచనం అధికాండం మూడో మొదటి వచనం చదువుతున్నాను దేవుడైన హోవ చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తిగలదై యుండిను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడియను దేవుడైన ఎహోవా ఆదామును అవ్వను చేసిన తర్వాత వాళ్ళను ఏదేము తోటలో వాళ్ళిద్దరిని ఉంచిండు ఉంచినప్పుడు దేవుడు వాళ్ళకేం చెప్పిండంటే ఈ చెట్లలోని ఫలములన్నీ తినండి అయితే ఒక్క చెట్టు పళ్ళ మాత్రం మీరు తినొద్దు అని ప్రభు వారికి చెప్తాడు చెప్పినప్పుడు సర్పం దేవుడు బైబులే వాక్యమే చెప్తుంది సర్పం గురించి సర్పం అంట చాలా ఎత్తిగలదంట అయితే ఆదాము తోటలో తోటల మధ్యలో తోటలో ఉన్నప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి సర్పము అవ్వను మోసపరచడానికి సర్పము ఆ అవ్వ దగ్గరికి వచ్చింది ఇద్దరు ఉన్నప్పుడు రాలేదు ఒకతే అవ్వ ఒకతే ఉన్నప్పుడు సర్పం వచ్చింది ఏమంటుందంటే ఇది నిజమా అంటే అవ్వను ఒక ప్రశ్నానుభవంలోకి తీసుకెళ్తుంది అనమాట ఇది నిజమా అంటే ఏంది నిజము అని అవ్వ ఆలోచించేటట్టు ఇది నిజమా ఈ తోటల చెట్లలో దేని దేని పలముల నైను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగను అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే దేవుడైన యహో ఈ పనులు తినలేదని అవ్వ సర్పానికి చెప్పలేదు కానీ సర్పమే అడుగుతుంది ఇప్పుడు అవ్వ అడిగినప్పుడు కదా సర్పం చెప్పాలి అయితే సర్పము ప్రతిరోజు ఆదామును అవ్వను గమనిస్తా ఉంది అక్కడ వీళ్ళు వీళ్ళు వీళ్ళు దేవుని గురించి మాట్లాడుకోవటం సంభాషించుకోవటం ఒకవేళ ఈ అవ్వ ఆదామునే అడిగి ఉండొచ్చు అది మనకు దేవుడైన ఏహో ఇవన్నీ తినమని చెప్పాడు ఆ చెట్టు తిన ఆ చెట్టు ఒకటి మాత్రం తినకూడదని దేవుడు చెప్పాడు కదని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటప్పుడు బహుశా ఒకవేళ సర్పము ఒకవేళ అది విన్నదో ఏమగాని ఇది మీకు దేవుడైన ఏహో ఇది తినొద్దని చెప్పానా అని అవను ఒక ప్రశ్నలో వేయడానికి సర్పం చూస్తున్నా చూసినప్పుడు అందుకు స్త్రీ రెండో వచనం చదువుతున్నాను అందుకు స్త్రీ ఈ తోటల చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్టు వాటిని తినకూడదు వాటిని ముట్టకూడదు వాటిని తినకూడదు ముట్టకూడదు చెప్పి చెప్పానని సర్పముతో అనేను అయితే సర్పం అంటు సర్పం అడిగిన మాటకి అవ్వ జవాబిస్తుంది ఈ చెట్లలో ఉన్న పండ్లన్నీ తినమన్నాడు కానీ ఆ యొక్క చెట్టు పండు మాత్రం తినోద్వాసులు ముట్టనే వద్దానని చెప్పిండు అని అంటుంది అయితే సర్పం ఏం చేస్తుంది సర్పం మరలా ఏం మాట్లాడుతుందో చూడండి ఇక్కడ నాలుగో వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలే మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడుననియో మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వల దేవునికి తెలియ తెలియనని స్త్రీతో చెప్పగా హ్రి వృక్ష అసరి ఆ వృక్షము ఆహారము నాకు మంచి దనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అని ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసి తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అయితే ఇక్కడ ప్రతి చాలా విషయంలోనూ త్వరగా మోసపోయిద్దనమాట శ్రీ త్వర మోసపోయేది స్త్రీ తొందరగా మోసపోద్దు పురు ఇక్కడ ఆదాము మోసపరచబడలేదు కాని అవ్వ మాత్రం మోసపరచబడింది అయితే స్త్రీలో ఉన్న బలహీనత ఈ యొక్క సర్పము చూసిందనమాట ఇప్పుడు రోజు మనం ఇప్పుడు ఆదాము ఉన్నప్పుడు వచ్చే సర్పము ఆదాం ఇద్దరు ఉన్నప్పుడు చెప్తే వాళ్ళిద్దరు మోసపరచబడతారా మోసపరచబడరు ఆదము అక్కడ ఒకవేళ నువ్వు చెప్పొద్దు ఇట్లా నువ్వు తిన్నామని చెప్తున్నా మా దేవుడనేహో తినొద్దని ఆదాము చెప్తాడని ఆదాము మోస పరచబడని ఈ సర్పము తెలుసు అందుకని బైబుల్ ఏం సాక్ష్యం అంటే సర్పము యుక్తిగలదని సాక్ష్యమిస్తుంది ఆదాము లేనప్పుడు అవ్వ ఉన్నప్పుడు వచ్చి సర్పము ఆ స్త్రీకి ఆ చెట్టు గురించి ఇది తింటే మీరు దేవతలైపోతారు మీ కన్నులు తెరవబడతాయి మీరు తినాలా అని ఆ అవ్వకు చెప్పు చెప్తది చెప్పినప్పుడు అవ్వ ఏం చేసిద్దిద్దంటే ఆ కొన్ని పొలాలను తీసుకొని తింటది ఆమె తినడం కాకుండా తన భర్త కూడా కొన్ని తీసుకుంటదనమాట తీసుకున్నప్పుడు ఏడవచనంలో అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమ్మని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు పంచకడలను వేసుకొనిరి చల్లపూటను ఆదాము తన భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడే నిహోవ స్వరము దేవుడైనహోవ ఎదుటికి రాకుండా చెట్ల మధ్యను దాగుకొనగా తి ఆమె ఇప్పుడు హవ్వ తిన్నప్పుడు అవ్వ తిన్నది మోసపోయింది అవ్వ తిని మోసపోయినప్పుడు ఆదాముకు వచ్చి ఆదాం వచ్చాడు సర్పం ఇంకా అవ్వను ఆలోచనలో పడేసింది అవ్వ తినే వరకు అక్కడుంది అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆదాం వచ్చిండు ఆదాం వచ్చినప్పుడు ఆదాము ఏం ఆలోచించడం ఆలోచన అయ్యో అవ్వ ఈ సర్పం చేతులు మోసపోయింది కదా ఇప్పుడు ఈ పలములు తిన్నది అయితే దేవుడు వస్తాడు దేవుడు వచ్చినప్పుడు అవ్వకు శిక్ష కదా ఎట్లా చేలా ఇప్పుడు మేమిద్దరం తప్పు చేసాము ఇప్పుడు అవ్వ తిన్నది నేను కూడా తిన్నాను అనుకో మీద ఆ శిక్ష వస్తా కూడా తింటాడు తిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కళ్ళు తెరవబడదంట అప్పటి వరకు వాళ్ళు దిగ దిగంబరులమని వాళ్ళకు తెలియద్దు తెలియనప్పుడు వాళ్ళు ఒక పసిపిల్లలు ఎలాగున్నారో అలాగున్నారు తర్వాత ఆ పళ్ళు తిన్న తర్వాత అయ్యో మనం దిగంబరులం కదా ఉన్నామని వాళ్ళు చెట్ల మధ్యలోకి వెళ్ళి పళ్ళు దాకుంటారు అయితే అప్పుడు అవ్వ ఆదాము కొరకన్నా ఎదురు చూసేది ఎదురు చూడాల చూడలేదు ఆదాము ఆదాము కోసం ఎదురు చూడలేదు కాబట్టి అయ్యో అవ్వ తేడబడింది కదని ఆదాము కూడా తినేస్తాడు తిన్నప్పుడు తొమ్మిదో వచనంలో దేవుడు అంటున్నాడు దేవుడనేహో ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావా నేను అంటే ఇప్పుడు వీళ్ళు తినేటప్పుడు దేవుడు వాళ్ళని చూడట్లేదా చూస్తున్నాడు అయితే దేవుడు సర్వాంతర్యామి కదా దేవుడు వాళ్ళు తినేంత వరకు అసలు వాళ్ళతో మాట్లాడలేదు దేవుడు వాళ్ళ స్వరము వాళ్ళకు వినిపింపజేయలేదు వాళ్ళ వాళ్ళని పిలవలేదు వీళ్ళు తింటారా తినారని దేవుడు అక్కడ ఒక పరీక్ష పెట్టిండు వాళ్ళను పరీక్ష పెట్టినప్పుడు అవ్వ మోసపో మోస పరసబడింది అవ్వ మోస పరసబెడినప్పుడు అవ్వ మోసపోయినందుకు ఆదాం కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదన్నా స్త్రీలు ఏం చేస్తారంటే అది బిజినెస్ ఏ కావచ్చు కాబట్టి ఇంట్లో ఏదన్నా కొనుక్కునేదే కావచ్చు అది మోసం జరిగిన ఏం చేస్తారంటే అది ఎక్కువ అమౌంట్ అయినా ఒకవేళ ఏదన్నా మనం వస్తువు తీసుకుంటే అది మంచి కంపెనీ కాకపోయినా భర్తను రోజు చేసి అది కావాల్సిందే అంటారు తీరాది తీసుకున్న తర్వాత అది పాడైన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట కానీ చాలా వరకు స్త్రీలో మెతకతనం ఉంటది మోసపోయే లక్షణాలు చాలా ఉన్నాయి బైబులే సాక్ష్యం ఇచ్చింది అట్లా మోసపరచబడింది అవ్వ మోసపరచబడినప్పుడు వీళ్ళు తిన్న తర్వాత దేవుడు దేవుడు తన స్వరంతో పిలుస్తున్నాడు పిలిచినప్పుడు దేవుడు అనేహ పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అందుకో అతడు నేను తోటల మధ్యలో నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిన దిగంబరిగా ఉంటానని భయపడి దాగుకుంటున్నా అందుకైనా నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు అంటే వాళ్ళు దిగంబర్లని వాళ్ళకు తెలీదు వాళ్ళకు తెలీదు అయితే ఆ యొక్క పండు తిన్న తర్వాతనే వాళ్ళకు దిగంబర్లు తెలిసింది ఇది నీకు తెలిపిన వారెవరంటే అప్పుడు ఆదాం ఏమంటాడంటే ఇది అప్పుడు ఆదాం ఏమంటాడంటే నువ్వు తినకూడదని నేను కాజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని ప్రభు అంటున్నాడు తింటివా అని అడిగాను అందుకు ఆదాము పన్నెండవ చిన్నం చదువుతున్నాను అందుకు ఆదాము నాతో నుండిటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటున్నా నేను అప్పుడు దేవుడైన ఇహో ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగుగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటున్నా ఆదామేమో అవని చూపించాడు అవేమో సర్పాన్ని చూపించింది నా తప్పు కాదని ఆదామేమో అవ మీదికి నెట్టాడు నా తప్పు కాదు నాకు తెలీదు నన్ను సర్పమే మోసపుచ్చిందని అవ్వనేమో సర్ప మీదికి నెట్టింది నెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ తెలివి ఏం చేసిందంటే అంజూరపు ఆకులంట వాళ్ళ సిగ్గు కప్పుకోవడానికి అంజూరపు ఆకులను వాడుకొని వాళ్ళు సిగ్గు కప్పుకున్నారు సిగ్గు కప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అందుకు పద్నాలుగు వచనం జరుగుతున్నాను అందుకు దేవుడైన సర్పంతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులు నీవు శప్పించిన శపింపబడి శింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకు నీవు ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అని పామును శించాడు పామును చేపించాడు ఇక్కడ ఆదాము అవ్వను అవ్వ కూడా చెప్తున్నాడు పదిహేను వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానంను ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను అది నిన్ను తల కొట్టును నీవు దాన్ని మడమ మీద కొట్టుదువు అది అన్నకాడ కింద పుట్నోట్లో ఉంటది ఆయన నన్ను ఉంటుంది అది అన్నప్పుడు ఆయన అంటే స్త్రీకి ఇప్పుడు అక్కడ సర్పానికి దేవుడు చెప్పించాడు కదా దేవుడు పదిహేను వచనలో మీరు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని అది అన్నకాడ ఆయన అంటే ప్రభువు ఈ ఆదాము అవ మోస పరచబడిన దానికి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ వీళ్ళైతే మోసపరచబడ్డారు మోస పరచబడినప్పుడు ఇప్పుడు ఒకవేళ ఆ పళ్ళు తినకపోతేనేమో వాళ్ళు మహిమ శరీరం దాల్చేవాళ్ళు ఆ పళ్ళు తిన్న తిన్నందుకు వాళ్ళకు మరణం వస్తుంది ఆ మరణం వచ్చినప్పుడు ఏం చేస్తారు మళ్ళా అక్కడున్న జీవవృక్ష ఫలం కనుక తిన్నారనుకో వీళ్ళు మరణం భూమి మీద ఇప్పుడు ఒక మనిషి బైబుల్లో ఏముందంటే ఒక మనిషి జీవిత బ్రతుకు కాలము డెబ్బది ఎనభది తొమ్మిది దీర్ఘాయువు నూట ఇరవై సంవత్సరాలని ఒకవేళ వీళ్ళు ఈ పళ్ళు తిన్నారు ఈ పళ్ళు తిన్న తర్వాత మళ్ళా జీవ కూడా తింటే వాళ్ళకు ప్రమాదంలో ఉంటారు వీరి కోసం నేనేం చేయాలని దేవుడైన ఏం చేసి అంటే ఆ తోటలో నుంచి బయటికి తీసి దేవుడు వారి కొరకు ఒక ఆలోచన చేస్తాడు వీరు పాపంలో పడ్డారుగా వీళ్ళు సర్పం చేత మోసపరచ మోసపరచ పడ్డారు కాబట్టి వీళ్ళ వీరి సంతానము ఇంకా పాప పాపంలోనే పుడత అంటే పాప సహితమైన సంతానం కలిగిద్ది కాబట్టి దేవుడు ఇంకా వీరి వీరి కోసం నేను ప్రాణాయం పెట్టాల్సి వచ్చి దాన్ని దేవుడు వారిని అక్కడ నుంచి వాళ్ళని ఆ తోటలో నుంచి బయటికి తీసుకొస్తాడు అక్కడ ఉంటే మళ్ళీ జీవవృక్ష తింటారు జీవవృక్ష తింటే వారికి చావు ఉండదు కదా చావు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎప్పుడు జీవించినప్పుడు వారి జీవిత కాలము వాళ్ళు వృద్ధులైనప్పుడు ఇప్పుడు కొంతమంది చాలా వృద్ధులను మనం చూస్తుంటాం వాళ్ళ వయస్సు ఉడిగిపోయిన తర్వాత వాళ్ళ శరీరం అనేది వాళ్ళకు సహకరించదు వాళ్ళు నడుద్దామంటే కాలు సహకరించవు వాళ్ళు వాళ్ళు ఏదన్నా చేద్దామంటే వాళ్ళ బాడీ సహకరిస్తా అట్లాగా వీళ్లకు నేను ఏదన్నా పరిష్కారం చేయాలన్నట్లు దేవుడు మతీ స్వార్థ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి చూద్దాము ఆదాము అవ్వ మోస ఈ యొక్క సర్పం చేతిలో మోసపరచబడ్డారు కదా దేవుడు వాళ్ళను క్షమించి మత్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చిటకు వచ్చినని చెప్పాను అయితే ఆదాము అవ్వ మోసపరచబడ్డారు వారి ద్వారా కొంత సంతానం వచ్చింది ఆ సంతానము ఉత్పత్తి ఉత్పత్తి జరిగి ఆ సంతానం ద్వారా ఆ సంతానము అట్లాగా అట్లా అట్లా అట్లా భూమిదే పెరిగింది పెరిగిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇట్లాగా ఇప్పుడు దేవుని రాజ రక్త మాంసాలు దేవుని రాజం స్వాసంతరించుకునే నిరవని బైబుల్ చెప్తుంది కదా ఇప్పుడు వీళ్ళు పాపంలో పడ్డారు వీళ్ళ పాపము వీళ్ళ పాపం పోవాలంటే ఏం చేయాలా ఏ పాపం మేరుగని పరిశుధుడు వారి కొరకు రక్తం కార్చినప్పుడు వాళ్ళు పరలోక రాజానికి చేర్చబెడతారు ఒకవేళ వారి ఇప్పుడు యేసు వారి కొరకు మన కొరకు ప్రాణం పెట్టకపోతే ఇప్పుడు ఆదాములో నుంచిన సంతానము తర్వాత ఓడ జల ప్రయాభంలో ఆ సంతానం అంతా చనిపోవటం మళ్ళా నోవాహు ఓడల తనకు కుమారులు ముగ్గురు కుమారుల ద్వారా నోవా ఆ నోహాహుకి ఇచ్చిన ముగ్గురు కుమారుల ద్వారా మళ్ళా సంతానం భూమి మీద ఉత్పత్తి కావటం దేవుడు తరిగించాడు అయితే మళ్ళా వీళ్ళ పాపానికి పరిహార్థమేంది అయితే అప్పుడు దేవుడే ప్రాణం పెట్టాల్సి వచ్చింది ప్రాణం పెట్టాలంటే దేవుడు ఈ భూమి వచ్చాడు భూమి వచ్చి ఏం చేశామంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిందని చెప్పింది అంటే ఏసుప్రభు పరిచయ చేయడానికి వచ్చిండ సాక్షాత్ యేసు ప్రభువే ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా పరిచయ చేసినప్పుడు మనము ఇంకా ఏసుప్రభువే చేసినప్పుడు మనం ఎంతటి వర మనం ఇంకా ఆయన ఆయన వాళ్ళే మనం కూడా నడుచుకోవడాన్ని నడుచుకోవాలని దేవుడు ఎంతో మన గురించి కోరుకుంటున్నాడు ఒక తండ్రి మంచి పొజిషన్ లో ఉన్నాడనుకో తన కుమారుడు కూడా మంచిగా చదువుకోవాలా మంచి జాబ్ చేయాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తండ్రి తల్లి కోరుకుంటారు అలాగే యేసు మన ద్వారా కోరుకునేది ఏంటంటే తన సేవా జీవితంలో తన సేవ జీవితం అంటే దేవుని గురించి ఇతరులకు ప్రకటించడంలో కానీ ఇతరులకు ప్రేమ చూపుట కానీ అది ఏ ప్రేమ అంటే దైవిక ప్రేమ కొంతమంది లోకానుసరిలో లోకంలో కొంతమంది చాలా మోసపోయే ప్రేమలు చూ నమ్ముతారు గాని దేవుడు దైవిక ప్రేమను చూపినప్పుడు అనేకులు దేవుని వైపు ఆకర్షించబడేటట్టు లోకానుసరమైన ప్రేమ కాదు దైవిక ప్రేమ దైవిక ప్రేమ అంటే దేవుడు యేసు ప్రభు భూమికి వచ్చినప్పుడు చాలా మందికి కుంటి వారిని స్వస్థత ఇచ్చిండు కుంటి నడిచారు గుడ్డి వారు చూశారు మాట్లాడారు చెవిటి వారు వచ్చింది వాళ్ళకి దేవుడు ఎంతో మంది ఎవరు కన్నీలతో ఉన్నా యశుప్రభు అని దాటి వెళ్ళలేదు వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడు దేవ సాక్షాత్ యశుప్రభు భూమి మీదకి వచ్చి పరిచయం చేశాడు కదా యేసు ప్రభు సేవ మనం చేయలేకపోయినా ఆయన సేవలో కొద్దిగైనా ఇప్పుడు ఇప్పుడు ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే యశప్రభు గురించి మనం ఎంత ప్రయత్నం చేసి కొంతమంది చెప్తా ఉంటాం ప్రార్థన పూర్వకంగా ప్రభా పలా వ్యక్తిని దర్శించాయా ఆ వ్యక్తి మారాలా ఆ వ్యక్తి రక్షణలోకి రావాలని ఒకరి గురించి ప్రార్థన చేసి చేసి చేసి మనం చెప్తాం చెప్పినప్పుడు ఇక్కడ ఏదైనా చోట్ల ఆ సర్పంలో మోసపరిచబడిందో సైత మనకు ఒక సైతాన్ ఉంది కదా దుస్తు సమూహం ఈ భూమి ఉంది కదా ఈ దుస్తు అంటే ఆత్మ ఎక్కడ ఆ ఆత్మకు మనోనేతరాలు ఎక్కడ వెలిగించబడతాయో ఎక్కడ ఎస్తు బ్రోభం తెలుసుకొని రక్షణలోనికి వచ్చి ఆ ఆత్మ రక్షించబడతామని సైతాన్ పలు దీపాలుగా ఆ గురించి ఆ సైతానం తపన పడుతుంటది ఒక దేవుని బిడ్డ ఏం ఆత్మ ఆత్మరక్షణలోకి రావాలని దేవుని బిడ్డ ప్రయత్నం చేస్తుంటది ఇద్దరు పోరాటంలో మనం మనం చేసే పరిస్థితి సేవ జీవితంలో ఫస్ట్ దేవునికి ప్రార్థన ఒక వ్యక్తిని దర్శించాలంటే ప్రార్థన చేయాలి ఆ వ్యక్తి కోసం చేసి చేసి చేసి చేసి తర్వాత ఆ వ్యక్తి మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఏసు ఏసు ప్రభు నమ్ముకోవడం అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము నమ్ముకునేది ఏంటమ్మా మాకు పలానా పలానా దేవుళ్ళు ఉన్నారు కదా మేము పలానా గుళ్ళకి వెళ్తాము పలానా పూజలు చేస్తాము పలానా చోటుకి వెళ్తామంటే మరి అక్కడికి వెళ్ళినప్పుడు మన ఆత్మ మన ఆత్మ రక్షణకి రావాలి కదా మన మీరు వెళ్ళేది వెళ్తానే ఉన్నారు మరి మీ ఆత్మ రక్షించబడాలి కదా ఆత్మ నిత్యత్వంలో చేసంటే ఏదమ్మా ఎందుకమ్మా మంచి చేసిన వాళ్ళకి మంచి జరిగిద్ది చెడు చేసిన వాళ్ళకి చెడు జరిగిద్ది గాలి గాలిలో కలిసిద్ది మనిషి ఏమో శరీరమేమో అట్లా కలిసిద్దని కొంతమంది చెప్తారు అట్లా ఎట్లా కలిసిద్దా కొంతమంది అంటారు అట్లా అట్లా కాదు మనం కొంతమంది ఒక జన్మ కాదు ఇంకా జన్మలు జన్మలు మనం ఎత్తుతూనే ఉంటామంటే అట్లా అట్లా ఇంకా జన్మ జన్మ ఉంది అనుకుంటే ఈ భూమి అసలు మనుషులు పుట్టి చావక పుట్టి ఒక మనిషి పుట్టింది చనిపోయింది మళ్ళీ బ్రతికింది బ్రతికిన మళ్ళీ పుట్టుకోదారా మళ్ళీ పుట్టింది అనుకో పుట్టినప్పుడు ఇంకా ఈ సమాధులు భూమి సరిపోయిందా మనుషులను సమాధులు పెట్టడానికి సరిపోదు కదా బైబుల్ ఏం సాక్ష్యం ఇస్తుందంటే దేవుడు ఒక్కడే అని బైబుల్ సాక్షించింది ఇప్పుడు వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే నమ్ము దేవుడు ఒక్కడని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఇక్కడ చెప్పవలసిన మాట ఏమిటంటే ఎస్సు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చిటకు వచ్చానని చెప్పింది అయితే యేసుప్రభు ఆదాము అవ్వ చేసిన పొరపాటుకు సాక్షాత్ యేసుప్రభే ఈ భూమిదికి వచ్చి తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చింది ఇచ్చినప్పుడు ఎందుకు వివేచించట్లేదు అయితే ఏ సంబంధమంత దేవత వినివారి మననేత్రాలకు బృడితనం తీసుకొచ్చింది వాళ్ళు వివేచించ వాళ్ళని వివేచించకుండా రుడితనం తీసుకొచ్చింది రుడితనం తీసుకొచ్చింది అంటే వాళ్ళ మనోనేతరాలు ఎలా వెలిగించబడాలా ఒక క్రైస్తవులు మన క్రైస్తవుల ద్వారానే వాళ్ళ మనోన్నతరాలు వెలిగించబడాల మన ద్వారా వెలిగించబడతా అంటే వాళ్ళ కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం ప్రభావ దేశాన్ని దర్శించి మా దర్శించండి తెలంగాణ రాష్ట్రం మార్చబడాలను మన హృదయంలో ఎన్ని దేశాల కొరకు మనం ప్రార్థించాలని ప్రన్నంగా పెట్టుకున్నామో వారందరి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకించి మనకు మన ఒకవేళ మనం ఇక్కడ మనం భూమిది ఉన్నప్పుడు మన ప్రార్థనకు జవాబు రాకపోయినా మనం భూమి నుంచి తీసుకువేయబడిన మన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది మనకు చావు ఉంది మన ప్రార్థనకి మాత్రం చావు లేదు దేవుడు ఎంత గొంత గొప్ప మనసుతో వాళ్ళ వాళ్ళని క్షమించి తన ప్రాణానికి క్రయదనంగా పెట్టడానికి భూమి కదా ఏసు ప్రభు పరిచర్ చేసేటప్పుడు ఎక్కడ కూడా దేవుడు ప్రభువు హెచ్చించుకున్నట్లు మనకు బైబుల్ ఎక్కడ కనపడదు దేవుడు ప్రతి ఎవరిని కూడా దాటిపోలేదు మరియా మార్తలు ఏడ్చేటప్పుడు లాతలు చనిపోయి భూమి సమాధిలో సమాధి చేపడ్డప్పుడు మరియా మార్త ఇద్దరు యేసు ప్రభుకి ఎదురుగా వెళ్ళినప్పుడు యేసుప్రభు అక్కడ లాతను బ్రతికిస్తాడని యేసు దేవునికి తెలుసు కదా అయితే వాళ్ళు ఏడ్చినప్పుడు అంటే ఏసుప్రభు కూడా ఏడ్చాడంట బైబుల్ స్పష్టంగా ఉంది దేవుడు కన్నీరు విడిచను అని ఉంటది మత్యస్ వార్తలో ఉంటది అనుకుంటా కన్నీరు విడిచిన అంటే ఎందుకు యేసుప్రభు సమాధికి వెళ్ళినప్పుడు లాదని బ్రతికిస్తాడు కదా ఎందుకు ఏడ్చాడు యేసుప్రభు అంటే ఏ ఏడ్చే వారితో యేసు ప్రభు మనస్తత్వం దేవునికి ఉందనమాట వాళ్ళు ఏడ్చినప్పుడు కూడా ఏడ్చేశాడు ఏడ్చినప్పుడు నాకు అనిపించింది యేసుప్రభ మీరు లాయర్ మీరు లాద బ్రతికిస్తారు కదా మీరు ఎందుకు ఏడ్చాడంటే దేవుడు ఏడ్చేవారిని చూసి నవ్వే దేవుడు కదంట ఏడ్చేవారితోనే ఏడుస్తాడంట ఆయన కన్నీరు విడిచే విడిస్తే హృదయం అంట పరితపిస్తుందంట మనం కూడా మనం ఎట్లా ఉండాలంటే ఏడ్చేవారితో వాళ్ళ బాధలో మనం పంచుకున్నాలా వాళ్ళ ఏడ్చేటప్పుడు మనం కూడా వారి మనం కూడా వాళ్ళ బాధ మన బాధ అనుకొని మనం మనం ప్రేర్ చేయాలి ప్రేర్ చేసినప్పుడు దేవుడు అనుకుంటా దేవుడు దేవుడు అనుకున్నాడు కదా నా బిడ్డ నేను ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నానో నా నన్ను నన్ను అనుసరించి నా బిడ్డలు కూడా అలాంటి మనస్తత్వము కలిగి ఉన్నారని యశ్వభ అంటాడు ఇంకొక వచనం చూద్దాము ఇంకా అదే మా అతేశ్వార్థ ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఎనిమిది నుంచి చదువుతున్నాను వారు ఆయన వస్త్రంలో తీసి వేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి చూడు ఎంత ఘోరంగా చేస్తున్నారు యేసుప్రభును దేవుడు అపహసించారు సైతాను మోసపరచడానికి ఆదామును అవను మోసపరిచింది కానీ యేస ప్రభు ప్రాణం పెట్టడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి పెట్టాలని దేవుడు కొంతి పిలాద సభలో మౌనంగా నిలబడ్డప్పుడు సైతాను ఇతను కనుక ప్రాణం పెడితే వీళ్ళకందరికీ రక్షణ భాగ్యం వస్తుంది ఇళ్ళ మీదికి శిక్ష రాదని సైతాను పలు విధాలుగా ఇచ్చేసి అసలు ఉమ్మి వేస్తున్నారంట ఉమ్మి వేసి ఆయన చేతిలో ఒక రెల్లును పెట్టి ఆయనను పి పిడికిలతో గుద్ది ఆయనను నాన్న చిత్రహింసలు పెడుతున్నారంట ఆ చిత్రహింసలకు యేసు ప్రభు ఏమనాలంటే తెలువ మీద ప్రాణం సైతాను యేసు ప్రభు ప్రాణం పెడితేనేమో ప్రపంచ మానవాళి అందరి కోసము దొరికి రక్షణ భాగ్యం కదా ఆయనను అపస్థించి ఆ ఇరవై ముప్పై ఒకటో వచ్చిన చూడండి ఆయనను అపాహసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రము అలాగు ఆయన వస్త్రము ఆయన ఆయనను అపహసించి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రము ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకొని పోయి ఆ యేసు ప్రభుని శిల్వ వేయడానికి తీసుకెళ్తున్నారు తండ్రి వెళ్ళినప్పుడు ఎంతమంది ఆపసించారు ఏమంటారు అంటే దైవకుమారుడా దైవ దైవకుమారుని దైవకుమారిని మీరు చెప్పుకుంటారు కదా నువ్వు దైవకుమారుడు మరి నిన్ను నువ్వు రక్షించుకో నిన్ను నువ్వు సిల్వ మీద నుంచి నిన్ను నువ్వు కాపాడుకొని అంటే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరి యేసు ప్రభు ప్రాణ పెడుతున్నాడని యేసుప్రభుకి తెలుసు అయితే వీళ్ళు చేస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు మా సార్ మా పాపాల కోసం ఈయన ప్రాణం పెడతాన్ని వాళ్ళు గుర్తించట్లేదు మోసేటప్పుడు ఏమంటారంటే పిల్ల ఏడ్చేటప్పుడు యశు ఏమంటాడు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే పొంతి పిలాదు సభలో పొంతి పిలాతు సభలో యశ నువ్వు దైవకుమారుడు అంటున్నారు పాపాలు క్షమించడానికి దేవుడు ఒక్కడే కదా నువ్వు దైవకుమారు అని చెప్తున్నావు చెప్తున్నావు వీళ్ళు అంటున్నారు అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమనుకోవడం మౌనే ఉంటాడు అయితే బరాబ్బాను విడిపిస్తాను నేను యస్సు ఇతన్ని విడిపి యేసుని విడిపిస్తానని కొంతి పిలా చెప్పినప్పుడు ఏమంటాడంటే ఇస్రాయేల్ ప్రజలు ఏమంటారంటే లేదు లేదు మాకు బరాబ్బానే కావాలా యస్సు ప్రభునే సిల్వ వేయాలని వాళ్ళందరూ గట్టిగా పిల్లలు అందరు చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అన్నప్పుడు కొంతి పిలాకి ఏమంటాడు ఈ నా ఈ పా ఈ రక్తాపరాధము నా మీద నా బిడ్డల మీద నా కుటుంబం మీద కానీ ఉండొద్దు అని చెప్తాడు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు ఈ స్త్రీలు ప్రజలు ఆ రక్తము ఆ నిరపరాధి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాక అంటారు ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాకంటే వాళ్ళు ఏం కోరుకుంటారు షాప్ అని కోరుకుంటున్నారు యేసు ప్రభు సిల్వ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు యశు ప్రాభు ఏమంటారంటే నా కోసం ఏడవద్దు మీ పిల్లల కోసం ఏడవనంటే వీళ్ళు పలికారు ఆ ఆ నిరపదరాధి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాకంటే వాళ్ళ పిల్లల మీదకి వారి మీదకి ఏం కోరుకున్నారు శాపాన్ని కోరుకుంటున్నారు ఒక నీతి మంతువే సిల్వ వేయటమో కాకుండా యేసు ప్రభు వచ్చాడు కదా ప్రాణపీయడానికి వచ్చినప్పుడు ఆ మాట వాళ్ళు ఎందు ఆ మాట అన్నారు కదా ఆ శాపం వాళ్ళ వాళ్ళ మీదకి వాళ్ళ బిడ్డల మీదకి రావాలని వాళ్ళకు వాళ్ళే కోరుకున్నారు కోరుకున్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడు అంటే నా మీ పిల్లల కోసం ఏడవండి అంటాడు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నప్పుడు వాళ్ళు పలికిన మాట మీ మీద జరిగిద్ది కాబట్టి మీ మీ పిల్లలు శాపంలో పడకుండా మీరు ఈ శాపం ఆ శాపంలో పడకుండా మీ మీకోసం మీరు ఏడవండి అని యశు ప్రభు చెప్పారు అంటే ఇస్రాయల్ ప్రజలు ఎంత మూర్ఖత్వంగా ఉన్నారంటే ఒక నీతిమంతుని సిల్వ వేసేటప్పుడు నీతిమంతు సిల్వ వేసేటప్పుడు సిల్వ వేయటమే కాకుండా ఆయన రక్త అంట మా మీద మా పిల్లల మీద ఉండాలని కోరుకున్నారు కోరుకున్నప్పుడు కోరుకొని ఆయన అపహించారు పిడిగుద్దులు గుద్దారు ఆయన రక్తమంతా సిలువలో కార్చాడు కార్చినప్పుడు వాళ్ళు అపసిస్తారు ఓ దైవకుమారుడు ఆ నేను చెప్పుకుంటావు కదా నిన్ను నువ్వు రక్షించుకో అది చెప్ వాళ్ళందరూ అపహసిస్తారు అపహసించినప్పుడు దేవుడు ఏమన్నాడు మౌని అంటాడు అసలు భూమి అట్లాంటి అట్లాంటి వ్యక్తులు ఆ ఎక్కడ కూడా కనపడరు అనమాట యేసు ప్రభు తన మనుషు కుమారునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తాను రిక్తుగా తగ్గించుకొని మన కోసము ఎంతగా తగ్గించుకున్నంటే తన శిల్వ ప్రణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఏదైనా తోటలాకెళ్ళినప్పుడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించినప్పుడు ఆ గిన్నె అంటే ఈ గిన్నె నా నుండి తొలగించని యేసు ప్రార్థన చేస్తాడు ప్రార్థనేసి ఏమన్నాడు తండ్రిని ఏమని వేడుకుంటాడు అయినా నా చిత్తం జరగొద్దు దేవా నీ తండ్రి నీ చిత్తమే జరగాలంటాడు అంటే తండ్రి చిత్తం కోసం యేసుప్రభు ఎంతగా ఉన్నాడంటే నా చిత్తం ఈ భూమి ఏం జరగొద్దు నీ చిత్తమే జరగాల నువ్వు నన్ను దేని నిమిత్తం ఈ భూమి పంపించావో అదే జరగాల అంటే యేసు ప్రభుకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా అది అది లెక్క పెట్టడు అది లక్ష్య పెట్టడు తండ్రి చిత్తమే జరగాల మనం కూడా తండ్రి చిత్తాన్ని దేవుని చిత్తాన్ని కోరుకోవాలి ఈ ఈ భూమి మనం జీవించే జీవితంలో ఎన్నో ఆటపోట్లు ఎన్నో ఎదుర్కొనే శ్రమలే కావచ్చు సమస్యలే కావచ్చు కుటుంబ పరంగా ఇటు వ్యక్తుల పరంగా చాలా చాలా చాలా శ్రమలు వస్తూనే ఉంటాయి ఒక్కొక్కసారానికి గెలిచింది మనం ఎందుకు ఇట్లా ఇలాంటి శ్రమలు వస్తున్నాయి అసలు ఎందుకు ప్రభా అన్నట్లు మన ఒక్కొక్కసారి ప్రశ్న వస్తుంది ప్రశ్న వచ్చినప్పుడు మనము అప్పుడు మన శ్రమలో ఉన్నప్పుడు ఏసు ప్రభా మన విడిచిపెట్టి వెళ్ళిపోతాడా వెళ్ళిపోడు మన దగ్గరే ఉంటాడు అది మనం గ్రహించము చాలా సార్లు అనిపిస్తుంది ఏంది చాలా సార్లు ఒక్కొక్కసారి తట్టుకోలేని శోధ శ్రమలుగా శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఏంటి దేవుడు కూడా నన్ను ఇడ్చిపెట్టాడేమో ఏంది ప్రభా ఈ సమస్యలకు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభా అన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారాను పాట ద్వారాను తన స్వప్నం ద్వారాను లేకపోతే దర్శనం ద్వారాను ఏదో విధంగా మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఇప్పుడు మన కుటుంబంలో మన చిన్న బిడ్డకు బాలేని పరిస్థితిలో ఉంది జ్వరం వచ్చింది అనుకున్నాం జ్వరమే వచ్చింది వచ్చినప్పుడు ఆ చిన్న బిడ్డను మనం ఎంత జాగ్రత్త చూసుకుంటాం ఆ బిడ్డను హాస్పిటల్ తీసుకెళ్తాం ఆ బిడ్డకు డాక్టర్ చూపించి ఆ బిడ్డకు మందు లేస్తా ఉంటాం ఆ బిడ్డకు ఏమేమి తినిపించామన్న డాక్టర్ అవి తినిపిస్తా ఉంటాం ఆ బిడ్డకు జ్వరం తగ్గేదాకా అక్కడ నుంచి మనం పక్కకే జరగం ఒక మనుషులమైన మనమే మనకే అంత ప్రేమ ఉంటే దేవాది దేవునికి ఇంకా మన మీద ఇంకా ఎంత ప్రేమ ఉంటది ఆయన ఎంత ప్రేమ మేడైతే మన కోసం ప్రాణం పెట్టాల శిల్వ మరణం పొందినంతగా ఎస్ ప్రభువు యాతన పడ్డాడు శిలువల దొంగ ఏమంటున్నాడంటే కుడివైపునున్న దొంగ ఎడమ వైపున దొంగ ఇద్దరు ఇద్దరు ఉంటారు ఒక దొంగనేమో విమర్శిస్తాడు ఒక దొంగనేమో మేము మాకు మా మేము నేరం చేస్తాము అయినా నువ్వే నేరం చేయని నీతి మంతుడు నన్ను కూడా నీ రాజంలో జ్ఞాపకం చేసుకోవంటే నేడు పరదేశంలో నాతో కూడా నువ్వు ఉంటావని యేసు ప్రభు చెప్తాడు అట్లాగా ఎప్పుడే కానీ మన మనల్ని మనము విమర్శించుకో మన మన ఎప్పుడైనా వ్యక్తిగత జీవితంలో మనల్ని మనల్ని విమర్శించుకునే వారిగా ఉండాల నాకు నేనైతే అలాగనే సాధన చేస్తా మనకి ఎప్పుడే కానీ మన మీద మనకు జాలి మన మీద మనకు ప్రేమ మన మీద ఉంటే మనము మన భక్తి జీవితం అనేది ఇంకా ఎట్లా వెళ్ళిపోయితే అది మనకే తెలియదు మనల్ని మనల్ని మనల్ని మనమే విమర్శించుకోవాలంట మన శరీరాన్ని మనము ఎప్పుడే కానీ గాని ఆ శరీరాన్ని ప్రేమించే వారిగా మనం ఉండకూడదు మనం అట్లాగున్నా మనకు భక్తి మనం రాను రాను రాను రాను దిగజారిగే వారిగా ఉంటాం మన శరీరం మనకే శత్రువు అంట మన శరీరాన్ని మనం విమర్శించుకొని దేవా నీ చిత్తం ఏమైంది ప్రభా నన్ను ఎలాగ వాడుకుంటావో నీ చిత్తం ప్రభా నేను ఎలాగ నీ కొరకు నడవాలో నీ చిత్తమే మన పట్ల మా పట్ల జరిగించని దేవుని వేడుకోవాలంట ఇక్కడ దేవుని ఎంతమంది అపస్థించారు వాళ్ళు చేసిన ఆదాము అవ్వల కొరకు ఏసు వారికి వారిద్దరి కొరకే కాదు వారి ద్వారా వచ్చిన సంతానం ఈ సర్వమాన ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తము ఆయనే బిడలు ఈ లోకము గ్రహించట్లేదు గ్రహించట్లేదు వాళ్ళు ఒక గురుడితనంలో ఉన్నారు వాళ్ళ మనల్నిత్రాలు దేవుడే వెలిగిస్తాడు ఇంకొక వాక్యం చూసుకుందాము అదే ఇరవై ఏడో వచనంలో బ్లూకాస్ వార్త పన్నెండో అధ్యాయము గ్లూకాస్ వార్త ఒక్క స్వార్థ పన్నెండో అధ్యాయం ఏడవ వచ్చినం చదువుతున్నాను ఆరు నుంచి చదువుతున్నాను అందుకు ఏడో వచ్చినం నుంచి చదువుతున్నాను మీ తల వెంట్రుకలన్నీ ఉన్నవి భయపడకూడి మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఇక్కడ చూడు ఏమంటున్నాడు మన తల కూడా లెక్కింపబడి అంట మన తల మనం ఎప్పుడైనా లెక్క పెట్టుకోలేదు అయితే దేవుడు దేవునికి మనం అంటే మన మన దేవునికి మనం అంటే ఎంత శ్రద్ధనో చూడండి మీ తల వెంటుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నాయి భయపడుకుడి బైబుల్లో చాలా వచనాల్లో ఉంటుంది భయపడుకుడి భయపడుకుడి భయపడుకుడు అయితే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పు కొను వాడేవడు మనుష్య కుమారుడు దేవుని దూతలేదుట వాన్ని ఒప్పు కొను మనుషుల ఎదుట నన్ను ఎరుగని వాణిని నేను ఎరుగనని దేవుని దూతలేదుట చెప్పను చెప్పేదు చెప్పుదును అన్నాడు ఇక్కడ ఏమంటాడు ఏమంటున్నానంటే ఏసనొక ప్రామిస్ చేసినమాట మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయంట మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కాబట్టి మీరు భయపడవద్దు అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులంట అంటే దేవుడు ఏమంటున్నాడు అనేక పిచ్చుల కంటే పిచ్చుకల కంటే మనుషులు శ్రేష్ట మీరు శ్రేష్టమైన వారు కాబట్టి మన మండ ఎనిమిదో వచనంలో దేవుడు మరియు నేను మీతో చెప్పిన దేవనగా నన్ను మనుషులేదటా ఒప్పుకొని వాడేవాడు దేవుని దూతలేదుట వాని ఒప్పుకొను యేసప్రభు యసుప్రభుని మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని ఒప్పుకుంటాడంట ఒకవేళ మనం ఒప్పుకోకపోతే కేసుప్రభు మనల్ని ఒప్పుకోడు భూమిద జీవించిన జీవిత కాలం అంతా దేవుడు ఎంతో మందిని ఎంతో మందికి చెప్పినా కూడా కొంతమంది విన వినరు అది దేవుడు రేపు వాళ్ళకి ఇక్కడి నుంచి తీసివేయబడ్డా తర్వాత దేవుడు చూపిస్తాడు నిజమైన దేవుడు ఎవరో దేవుడు వాళ్ళకి చూపిస్తాడు అయితే దేవుడు మనుషులు నేను తొమ్మిదో వచనంలో అంటున్నాడు మనుషుల మనుషులేట నన్ను ఎరుగని వాణిని నేనును ఎరుగనని దేవుని దూతలేటా చెప్పుదును అన్నాడండి ఏసుప్రభు అంటే నాకు ఎవరో తెలీదు అని అన్న వారిని రేపు అక్కడ మనం భూమి నుంచి తీసివేయబడ్డ తర్వాత ఏసుప్రభుని ఎరగని వారు మార మనసు రాని వారిని తీసి ఇక్కడ నుంచి కొంత ఇప్పుడు కొంతకా ఎంతమంది ఎంత ఎంత మనిషికైనా చావు అనేది తప్పదు కదా ప్రతి మనిషి ఇక్కడ నుంచి తీసివే తీసివేయబడతారు కాబట్టి దేవుడు అక్కడ దేవుని దూత నేను ఒప్పుకోరని అన్నాడు అప్పుడు పరిస్థితి ఏంటి వారు ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్తారు కదా అయ్యో ఘోరమైన నరక నాకు అయ్యో మాకు తెలీదు ప్రభ మాకు తెలీదు ప్రభా నువ్వు నిజమైన దేవుడు తెలియదు వాళ్ళు అనుకున్నావు వీళ్ళు అనుకున్నాం మేము ఎన్నో హోమాలు చేస్తాం వ్రతాలు చేస్తాం అని అంటే అప్పుడేమంటాడు ఇక్కడ జరిగే సీన్ మొత్తం దేవుడు చూపిస్తాడు ఒకవేళ వాళ్ళకు సువార్థ అందితే దేవుడు చూపిస్తాడు వాళ్ళకు స్పష్టంగా పలానా రోజు పలానా వ్యక్తిని నీకు నా గురించి పరిచయం చేశారు ఎస్సు ప్రభు నమ్ముకో నువ్వు అన్ని చెప్పారు అయినా నువ్వు వినలేదని ఈ సన్నివేశాన్ని దేవుడు అక్కడ చూపిస్తాడు చూపించినప్పుడు అప్పుడు అంటారు అయ్యో నేను గ్రహించలేదు ప్రభు అంటే అప్పుడు ఏం చేయగలుగుతారు వాళ్ళు అప్పుడు నేను నన్ను ఒప్పుకొనని వాళ్ళు నేను ఒప్పుకొనని అంటున్నాడు అప్పుడు వా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళటమే అయితే అగ్ని ఆరని పురుగు చావని ఎందుకు ఒప్పుకోరు నాకు అనిపించింది ఒక్కోసారి చాలా మందికి ఇప్పుడు చాలా మంది కొంతమంది పేదలు ఉంటారు కొంతమంది ధనికులు ధనవంతులు ఉంటారు ఎందుకు ప్రభు వీళ్ళు ఇన్ని కలిగి వీళ్ళకన్నీ ఉన్నాయి మంచి ఇల్లులు ఉన్నాయి కార్లు ఉన్నాయి మంచి చదువు ఉంది మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు నిన్ను యశ ప్రభుని ఒక్కరు ఒక్క యేసు ప్రభు దేవుడు ఒక్కడు వాళ్ళ జీవితంలోకి వెళ్ళి యశు ప్రభు మా సొంత రక్షకుడు వాళ్ళు గ్రహించి వాళ్ళు కనుక నిన్ను స్వీకరించి వాళ్ళు నేను నమ్ముకొని మారు మనసు పొందితే వాళ్ళ జన్మలు ధన్యమే కదా ప్రభు అని నేను వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు ఉన్నాయి అన్ని అనుభవిస్తున్నారు మీరొక్కరే లేరు ప్రభు వారి జీవితంలో మీరు కనుక వారి జీవితంలో వెళ్తే వాళ్ళకి ఈ భూమి మీద మంచి జీవితం ఇక్కడ నుంచి తీసివేయబడ్డ తర్వాత కూడా వారికి మంచి జీవితం కాదు ప్రభు ఇక్కడ ఉన్నంత కాలం వాళ్ళు మంచిగా జీవిస్తారు వాళ్ళన్నీ అనుభవిస్తారు అయితే ఇక్కడి నుంచి తీసుకెయబ తర్వాత నీ పరలోక రాజుల్లో చేర్చబడతారు వాళ్ళు ఎంత ధన్యమైతే ప్రభు అంటే వాళ్ళు అంగీకరించరు ఎందుకంటే ఈ లో ఇక్కడ ఉన్న ఇక్కడ లోకంలో ఉన్నది ఈ మనుషుల మనస్తత్వం ఏమిటంటే యేసు ప్రభు అంటేనే తక్కువ తక్కువగా చూస్తారు ఎందుకు యేసు ప్రభుని ఆరాధించేది ఎక్కువ కులం కాదు తక్కువ కులం వల్ల దేవుడు అంటారు కులం గురించి కులం గురించి నువ్వు పక్కన పెడితే రేపు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది వివేచించాలి కదా వివేచించబడ్డప్పుడే నీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది ఎంతో మంది భక్తులు దైవజనులు మంచి మంచి భక్తులు ఇప్పుడు చాలా మంది కొంతమంది కొంతమంది కొన్ని కొన్ని పుస్తకాలు రాస్తుంటారు బైబుల్ ఏం చెప్తుంది వేదం ఏం చెప్తుంది కురాన్ ఏం చెప్తుంది గ్రంథాలు వివేచించి విశ్లేషించి చాలా మంది లో చెప్పేది సత్యం అని నమ్ముచున్నారు నువ్వు నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందితువా పరులోక రాజ్యంలో చేసబెడతావు నమ్మపోతే ఇంతే జీవానికి కాబట్టి వాళ్ళు అన్ని అనుభవించడానికి కొంతమంది ఇప్పుడు అన్నిలో చాలా మంది ఉంటారు ఉన్నప్పుడు ఏం వాళ్ళు కొంతమంది యేసు ప్రభుని ఎరి ఇప్పుడు ఇద్దరిని మనం కంపేర్ చేస్తే కొంతమంది యేసు ప్రభుని ఎరిగి కొంత రక్షణలోకి వచ్చి లోకంలో పడిపోయిన వాళ్ళు కొంతమంది కొంతమంది వ్యసనాల్లో వ్యసనాలలో పడిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది త్రాగుడికి బానిసలు అయిన ఉంటారు అట్లా దేవునికి దూరమైనళ్ళు ఉంటారు ఇప్పుడు అన్నిళ్ళని చూస్తే కొంతమందికి అలవాట్లుండవు మందు దాగరు చెడు అలవాట్లుండవు మంచి పద్ధతిగా జీవిస్తారు అయినా వారికి రక్షణ లేదు ఒక వ్యక్తి రాసప్రభుని నమ్మి కొంతకాలం వెంబడించి మరల లోకానికి లోకంలో పడిపోయి కొన్ని కొన్ని అలవాట్లకి బానిసలు అయిపోయి దేవిని విడిచిపెట్టి దేవునికి దూరమైన కొంతమంది అయితే ఏ అలవాట్లు ఉండవు అయితే వాళ్ళ జీవితంలో ఏసు ఉండడు ఏసు ప్రభును వ్యక్తేమో దేవుడికి దూరం అయిపోయిండు ఏసప్రభుని వ్యక్తేమో తనలో కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి నేను అనుకుంటాను ఇతను ఇప్పుడు ఏసు ప్రభును నమ్ముకున్న వ్యక్తిలో వ్యక్తి ఏమటి ఏది పనిచేస్తుంది దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి సైతాను సమూహం పనిచేస్తుంది అతను మళ్ళా దేవునికి దూరం కావాలా అతనికి అతను దేవుడికి అతడు దేవునికి దూరం కావాలంటే అక్కడ ఏం చేయాలా తను చిన్నగా ఎవరికి ఇప్పుడు కొంత ఒకరి ఏదో ఒక అనుకో మరలా ఆ యొక్క అలవాటులోకి తీసుకెళ్తుంది పదే ఒక త్రాగుడ వ్యసనం దానికి పదే పదే ఆ వ్యసనం అనే ఆలోచన తనలోకి పిట్టించి ఆ త్రాగుడికి అనేది బానిస చేసి పడేది బానిసైపోతారనమాట దేవుడికే దూరమయ్యే పరిస్థితి ఉంటుంది అయితే దేవుడు దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఎవరిని ఎలాగా ఆయన కృపల్లోకి నడిపించుకోవాలో అలా నడిపించుకుంటాడు మనం చేసేది వారి కోసం ప్రార్థనే ప్రార్థన చేసి దేవుని చేతులకు అప్పచెప్పటమే అప్పచెప్పినప్పుడు దేవుడే చూసుకుంటాడు అయితే ఇక్కడ ఏమిటంటే మనుషుకు మా మనుషులే నన్ను ఎరగని వాణిని వేసి ప్రభు నేను కూడా ఎరగనంటున్నాడు ఎరగకపోతే అయితే నరకాగినికి వెళ్తారు ఇప్పుడు చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది చెప్పే వాళ్ళ స్వార్థకి చెప్పే వాళ్ళు చెప్తున్నారు ప్రార్థన చేసే చేస్తున్నారు అయితే ఇంకా మనం ఇంకా మన జీవితంలో ఇంకా ఇంకా ఇంకా మన భూ మనం ఈ భూమి మీద ఉన్నంత వరకే మన దేవుడు మనకు ఎంతవరకు మన టైం కేటాయించడం కేటాయించడం మనకు తెలియదు కాబట్టి మనమే ప్రయాసపడాల మన క్రైస్తవులమే మనం ప్రయాసపడాల ఏసు ప్రభులోకి వచ్చి రక్షణ భాషను పొంది లోకంలో పడిపోయిన వారికిను అలాగే రక్షణకి రాని వారి కొరకు మనమే ప్రయాసపడి వారి కొసము నిత్యము మానక ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అయితే యోబు ఒక యేసు ప్రభు ఒక రక్షించడానికి వస్తే సైతాను ఆత్మ నాది ఎందుకు రక్షిస్తావు అంట అని నేరం మోపుతాడు యోబు గురించి వెళ్ళి నేరం మోపిండా లేదా నువ్వు యోగును అన్ని అన్ని విధాలుగా జీవించావు కాబట్టి అతని అనుసరిస్తున్నాడు అనే యోగుని పరీక్షించి పరీక్షించింది ఎందుకు ఈ సైతాను యోగు గురించి కాంప్లైట్ ఇస్తేనే కదా యోగుకు శోధన వచ్చి తన సమస్తము కోల్పోయాడు అలాగే ఒక ఆత్మ రక్షణకి రావాలంటే కూడా యేసు ప్రభు య్రభు తను రక్షించడానికి లేదు మనం ప్రార్థించాల ఆత్మ రక్షణ కోసము మనం అనేక పరితాపాయాలుగా మనము ఆత్మ తన ఆత్మల కోసం మనం ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు దేవుడు హృదయ హృదయం తెలిసినట్టు వాళ్ళ హృదయాన్ని తెరుస్తాడు తెరిసినప్పుడు అప్పుడు సాతాను నువ్వు ఆత్మ నాది ఆత్మని నేను పట్టుకో ఆత్మ నాది నువ్వెందుకు రక్షణ అంటే పలానా వ్యక్తులు ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నారు పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నారు అని దేవుడు మన ప్రార్థన చూపించి ఆత్మను రక్షించే అవకాశం ఉంటది కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు న్యాయస్థుడు న్యాయవంతుడు యనా మనం చేసే ప్రార్థన ప్రతి ప్రార్థన ఏది కూడా వ్యర్థంగా పోనీడు మన పాపాల కోసం తన ప్రాణాన్ని ఖరైధాన్యంగా పెట్టిన దేవుడు మన సమస్త విషయంలోనూ దేవుడు ప్రతిదీ చూసుకుంటాడు కాబట్టి దేవుడు మనకు బైబుల్లో చాలా వాగ్దానాలు ఇచ్చాడు చూడు మన నిన్ను చెక్కి ఉన్నాను భయపడకొడి పేరు పెట్టి నిన్ను పిలిచి నువ్వు నా అని కొన్ని ఒకటి రెండు మూడు నాలుగు వాగ్దానాలు కాదు వేల వాగ్దానాలు ఉన్నాయి స్త్రీ తన చంటి పిల్లను పరుణింపకుండా ఉండునా వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరవడని ఎస్యాగనందంలో ఉంటది అట్లా ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చిన ఎన్నెన్న వాగ్దానాలు ఇచ్చిన దేవుడు మనల్ని మర్చిపోడు కాబట్టి మనం చేసేది ఒకటే ప్రభువా నీ చిత్తం ఏమిటో మాకు బయలుపరుచుందైనా నీ చిత్తానుసరంగా మేము నడుపు నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము ఏది కూడా చేయదు దేవుని చిత్తానికి మనం లోపరుచుకున్నప్పుడు దేవుడు దేవుని చిత్తంలో మనం ప్రయాణం చేస్తేనే మనకు క్షేమం నేను చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మనకు క్షేమం కాదు ఇప్పుడు తండ్రి ఉన్నాడు ఒక బిడ్డని మంచిగా చదివిస్తున్నాడు చదివించి తండ్రికి ఒక ఆశ ఉంది నువ్వు పలానా జాబ్ చేయాలని నువ్వు పలానా వస్తావు దాంట్లో ఉండాలని తండ్రికి ఆశ ఉంటుంది అప్పుడు బిడ్డ వ్యతిరేకంగా నేను అది చేయను నేను నేను జాబ్ చేయను నేను చదువుకున్నాను నేను గాలికి తిరుగుతానంటే తండ్రి ఏ తండ్రి ఊరుకుంటాడా కోరుకోడు ఏ బిడ్డ ఏ తండ్రి అయినా తన బిడ్డను ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు కాబట్టి మన పరలోక తండ్రి కూడా మనలో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు అయితే భౌతికంగా కానీ ఆత్మీయంగా ఈ భూమి మీద మనకు ఉండని ఉండకపోవచ్చు మనము మనము లేమి వారమైనా మనకి ఏమీ లేకపోయినా సరే కొంతమంది ఉన్నత స్థితిలో ఉంటారు మంచి జాబులు కలిగి ఉంటారు వాళ్ళకు వాళ్ళ ఒకరొకరి స్థితిని బట్టి ఉంటారు ఒకవేళ ఉన్నా దేవునికి స్థోతాను ఒకవేళ లేకపోయినా లేదా లేని దాన్ని బట్టి మాత్రం బాధపడదు తండ్రి నీ చిత్తం ఏమైంది నీ చిత్తానుసరంగా మేము నడుచుకోవాలి ఇది ఉందంటే నీ కృప మనం మూడు పూడ్ల తింటున్నామంటే దేవుని దయే కదండి ఆహారం లేక ఉన్న బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు చాలా మంది వృద్ధులను చాలా మంది తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు నా కళ్ళతో నేను చూశాను చాలా మంది కడుపున బిట్టిన కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు అసలు ఇప్పుడు భార్య మాట ఇప్పుడు కొడుకున్నాడు భార్య ఉంది భార్య ఉన్నప్పుడు అత్త మామ మీద ప్రేమ కొడుక్కుండిద్దా కొడుక్కే కదా ప్రేమ అయితే భార్య మాటలు పట్టుకొని వద్దు మేమ మీ అమ్మ నాన్న మన ఇంట్లో పనికి రారు మీ అమ్మ నాన్న మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని ఎంతమంది చెప్పు కళ్ళతో నేను చూస్తాను నా చదువుతో నిన్నాను నాకు చాలా గుండె గాయం అనిపించింది మళ్ళీ ఎవరు కాదు లోకంలో ఉన్న వ్యక్తులు కాదు మన యేసు ప్రభుని ఎంబడించే వ్యక్తులే అలాంటి అలాంటి పనులు చేస్తున్నారు మరి వాళ్ళు ఏసు ప్రభు పదయాజ్ఞలు ఏమిచ్చాడు నీ తల్లినైనా నీ తండ్రినైనా సన్మానించినలా నువ్వు దీర్ఘ యుష్మాతుడిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా మరి మనం బైబుల్ చదువుకుంటూ ప్రతి ప్రతి దేవునికి ప్రార్థన చేస్తూ ప్రతి ప్రభు పలులో సే పాలు పంపులు పొందుతున్నాము మరి వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాము మనము వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నామా నా కళ్ళతో నేను చూశాను చాలా ఇళ్ళలో వృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు ఇంట్లో నుంచి ఎక్కడో ఎక్కడో మీరు వెళ్ళి బ్రతకండి మాకు అవసరం లేదంటున్నారు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు కష్టపడి చేసి వాళ్ళను వాళ్ళు చేసి వాళ్ళను పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలను కూడా చూసి వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా పెద్ద పెద్ద తర్వాత వాళ్ళు పొజిషన్ లో వచ్చినాక తల్లిదండ్రులు మాకు అవసరం లేదు అంటే వారు ఎక్కడికి వెళ్తారు అసలు దేవుడు ఆ మాట ఒప్పుకుంటాడా అసలు అనేక చాలా ప్రేమ కరువైంది ప్రేమ లేదు దైవిక ప్రేమ ఉంటేనే ఇవన్న దేవుడు చెప్పింది చెప్పినట్లు మనం పాటిస్తాం అంటే మన ఇప్పుడు మనలో లేదని నేను చెప్పట్లేదు లోకంలో చాలా మంది దేవుని అనుసరిస్తూ కూడా దైవిక ప్రేమ కలిగి నడుచుకోవట్లేదు ఎంతవరకు నేను నా భర్త నా పిల్లలు తిన్నామా మంచి ఉన్నామా అని ఇతరుల ఇప్పుడు జాలి పడలేదు ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళంటే జాలి పడరు ఇప్పుడు క్రైస్తవలం అయినా మనమైనా జాలి అసలు అర్థం ఉందా అర్థం లేదు కదా ఇప్పుడు అన్నిలు మారాలంటే ఎట్లా ఎట్లా మారతారు ఇప్పుడు ఒక మనిషి దేవుని పెరిగిన వ్యక్తులు తల్లిదండ్రులు వద్దు మామొద్దని వాళ్ళ బయటికి నెడుతున్నారు మా ఇంట్లో వద్దని ఎన్నో గొడవలు చేసి మీ దుక్కున్న చోట వెళ్ళి చెప్పుకోకండి నాకు అవసరం లేదంటారు రేపు వారికి స్వార్థ ఎలా ప్రకటిస్తావు నువ్వు వాళ్ళకి మనం యశుప్రభు గురించి యశు ప్రభుని నమ్ముకోండి అమ్మా యశప్రభు గొప్ప దేవుడు నిజమైన దేవుడు ఆయన లోకరక్షకుడు నీ పాపాల కోసం నా పాల కోసం ప్రాణం పెట్టిండు అని మనం వేరే వ్యక్తులకు స్వార్థ చెప్పడానికి పోతే నీ ఇంట్లో ఉన్న నీ అత్త నువ్వు పట్టించుకోలేదు వారికే నువ్వు పట్టడం అన్నం పెట్టలేదు నీ ఇంట్లో కాస్త చోటు ఇవ్వలేదు పెద్ద చెప్పుకొచ్చేవాన్ని వాళ్ళు దేవుని మాట వినగలుగుతారా వాళ్ళు దేవుని స్వార్థ వాళ్ళు విని వారు దేవునికి లోపడతారా వారు రాగలుగుతారా మన సాక్షి జీతం సరిగ్గా ఉంటేనే కదా ఇతరులను మనం రక్షణ మార్గంలోకి నడిపించాల్సింది మన సాక్షి జీతం సరిగ్గా లేకుండా ఒక ఆత్మ రక్షణలోకి రావాలంటే రాదు మన క్యారెక్టర్ విషయంలో సరిగ్గా ఉండాల మన సాక్ష్యం సరిగ్గా ఉండాల మనం ఇంట్లో నడుచుకునే నడవడిక కూడా అన్యజనులు మనల్ని చూస్తూనే ఉంటారు ఈమె మనం ఏసు ప్రభుని ఏమడిస్తున్నామంటే మనల్ని వెయ్యి రకాలుగా పరిశోధిస్తారు పరీక్షిస్తూనే ఉంటారు మన మనమే మన కుటుంబంలో మన ఇంట్లో ఉన్న మన వ్యక్తులను పట్టించుకోకపోతే ఇతరులకు మనం స్వార్థ ప్రకటించాలంటే వాళ్ళు వినరు చాలా మంది నా కళ్ళతో నేను చూసి అసలు ప్రార్థనలో ఏడ్చుకున్నా ఏడ్చుకున్నా ప్రభా వారికి వాళ్ళు కడుపున బిట్టిన బిడ్డలు కాదంటున్నారు కదా ఏసయ నువ్వు ఉన్నావు కదా ప్రభు వారికి ఏదో ఒక దారి చూపించాయా నిశ్చితం అయితే మేము ఆదరించడానికి మాకు శక్తిని దయచేది అయినా వారికి నువ్వే మంచి దారి చూపించా అని వారి నేను చూసిన కొంతమంది వ్యక్తుల కోసం నేను ప్రార్థన చేసిన మనం వారి కోసం ప్రార్థన చేయడం మన చే మనకు చేయదగ్గ సహాయం మన దగ్గర మనకు దేవుడి ఇచ్చినట్లో మనం చేయదగ్గ సహాయం మనం చేయటం రెండవదిగా మనం చేసేదండి ప్రార్థన చేయటం వారు వృద్ధులు మాత్రం వారు బాధపడితే మాత్రం వారి బాధ దేవుడు వింటాడు దేవుడు నీ తల్లిని ని తండ్రిని సన్మానిస్తే ను దీర్ఘాక్షమంతుడుగా అవుతావని దేవుడు చెప్పాడు వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు వాళ్ళు మంచోలు కాకపోతే సన్మానించగాని చెప్పలేదు వాళ్ళు మంచోళ్ళని కాదు చెడ్డోళ్ళని కాదు తల్లిని తండ్రిని సన్మానించాలంతే దేవుడు దీవెన దాంట్లో పెట్టాడు చాలా మంది క్రహించలేదు క్రైస్త దేవుని దేవుని నమ్ముకొని మనం దేవుని ప్రేమలు ఎదుగుతూ దేవుని చెప్పిన మాటలు అనుసరించి నడుచుకోకపోతే మన భక్తి జీవితానికి అర్థం లేదు చాలా మంది మా ఊళ్ళలో నేను చాలా మందిని చూశాను మళ్ళీ దేవుని వెరగని వ్యక్తులేమో వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పట్టించుకొని వాళ్ళకు అన్ని బాగవులు చూస్తున్నారు ఒక దేవుని వెరిగిన వ్యక్తి మాకు పెద్ద పెద్దవాళ్ళు వద్దు అత్త మామద్దు తల్లిదండ్రులు భార్య మాటలు పట్టుకొని కొడుకు కూడా అంటున్నాడు ఎటన్నా వెళ్ళిపోవచ్చు కదమ్మా ఎటన్నా వెళ్ళి బ్రతకొచ్చు కదా మీరు అని అంటున్నారు అన్నప్పుడు వారికి అస్సలు ఎటు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు చేసుకుందామంటే పని చేసుకోవడం చేత కాదు కనీసం వాళ్ళు ఎడన్నా నిలవరడం నీడలేదు తినడానికి తిని లేక ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతారు వాళ్ళు కంటతాడి పెట్టి ప్రభువా నా కడుపుటిని నా కడుపు నా కడుపున పుట్టిన బిడ్డలే నన్ను క్షోభ అనుభవిస్తున్నారు ప్రభు నన్ను ఏడిపిస్తున్నారు అని వాళ్ళు వాళ్ళు కన్నీటితో దేవునికి మొర పెడితే దేవుడు ఆ వాళ్ళ వాళ్ళ మీదకి ఎంత శాపం వస్తుంది ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు చేసిన తప్పే ఈనాడున్న కొంతమంది చేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి వాళ్ళిలాగా మనం ఉండకూడదు ప్రేమ మనం దైవిక ప్రేమ కలిగి ఉండాలి మన దగ్గర ఉంటే మన వంతు మనం సహాయం చేయాల మన దగ్గర సహాయం చేసే స్థితి లేకపోతే వారి కోసం ప్రార్థన చేయాల దేవుడే ఏదో ఒక విధంగా వారికి సహాయాన్ని పంపుతాడు దేవుడు ఆదాము అవ్వ చేసిన తప్పుకు మన సర్వమానం పాల పాప పాపము మన కోసము దేవుడు భూమికి తన ప్రాణాన్ని క్రయంగా పెట్టాడు తన మన తల వెంట్రుకలని లెక్కింపబడింది ఏ వ్యక్తిని కూడా దేవుడు అనవసరంగా చేయలేదు ప్రతి వ్యక్తిని ఆయన ప్రణాళికలో ఆయన చిత్తంలో చేశారు దేవుని ప్లాన్ మన పట్ల ప్రతి వ్యక్తి పట్ల ఉంటది ప్రతి ఒక్కరి పట్ల తన ప్లాన్ తోనే చేశాడు కాబట్టి మనం దేవుని అందు ప్రబ్బ నీ మేము వ్యతిరేకంగా నడవద్దునైనా నీ చిత్త నీ ఒకవేళ నేను వ్యతిరేకంగా నడుస్తానే ప్రభ్వా నీ ఏమిటో నాకు బయలుపరచు అని దేవుని చిత్తం అడిగి దేవుని కనుసందలో మనం నడుచుకోవాల నడుచుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు అలాగే ఈ భూమి మీద ఎంతో మంది దిక్కులేని వారు ఉన్నారు అనాథలు ఉన్నారు మనకి ఏబీపీఎం సేవలో ఎంతో మంది పరిచయం చేస్తున్నారు అన్న అన్న మాత్రం చాలా మంది వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి దిక్కులేని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫస్ట్ ప్రేమ చూపుతున్నారు వాళ్ళకు ఫస్ట్ ప్రేమ చూపితేనే వాళ్ళు మనం చెప్పే మాటకు చెవి ఇగుతారు ఫస్ట్ ప్రేమ చూపి వాళ్ళకి ఒకవేళ వాళ్ళు బలహీనలు కొంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళకు ఆహారం లేకపోతే వారి కడుపుకి అంత ఆహారం పెడుతున్నారు ఇప్పుడు ఈ రెండు పనులు చేసినాక వాళ్ళు దేవుని గురించి చెప్తే వాళ్ళు వినకుండా ఉంటారా ఖచ్చితంగా వింటారు కదా ఇలాంటి ప్రేమ అందరు కూడా ఇలాగనే పాటిస్తే ఎంతమంది ఎంతమంది క్రైస్తవ ఇంకా ఎంత ఎంత పెరిగిపోతుంటది ఇంకా ఎన్ని ఆత్మరక్షణ జరిగిద్ది దేవుడు ప్రేమ కాబట్టి మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ చూపించి వారి ప్రేమ చూపించి వారికి మన స్వర్ణ ప్రకటిస్తే వారికి వారు వినే అవకాశం ఉండదు ఆకలిగిన వాళ్ళు మన ఇంటికి వస్తే ఒక ఒక వారికి ఒక ఆహారం పెట్టామనుకో వాళ్ళు ఆహారం తిని తృప్తిగా ఉంటారు వాళ్ళకి ఆక ఆకలిగా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చారు వాళ్ళకి అన్నం పెట్టకుండా అయ్యో చలి కాచుకొని బైబుల్లో ఉంటుంది అన్నమాట ఆకలి కొని వచ్చిన వారికి అన్నం పెట్టకుండా చలి కాచుకో ఆ వ్యక్తి చలిగాచుకునే స్థితిలో ఉంటారా ఉండరు కదా కాబట్టి మనం ఎదుటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని దాటిపోయేవారుగా ఉండకూడదు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం సహాయం చేయాలా వెలుపు చేయాలా ప్రార్థన చేయాల దేవుడు మనకు తెలియని విషయాలు ఎన్నెన్నో ఎంతో మంది వాక్యాలు చెప్పి ప్రతిదీ కూడా దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడు ప్రతిదీ మనం సరిచేసుకొని దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలా ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించింది నాకే దేవాన్ని కొందరి అలస్తోత్రలు ప్రభావ చదువున్న మాటల్లో దైవానికి వందనాలి ప్రభా అవినీళ్ళు జ్ఞాపకం తీసుకోండి నాయన ప్రభా చెప్పబడిన ప్రతి మాట మహిళల మీరు కట్టి ఫలింపజేయండి తండ్రి మీరు ప్రేమైన్నారు కదా ప్రభా మేము కూడా ప్రేమ కలిగి తండ్రి ఇతరులప్పుడు అట్లా ఎలాగో నడుచుకోవాలా మొదటగా మా సాక్షి జీవితం సరిగ్గా మా క్యారెక్టర్ ఎక్కడ కూడా తప్పిపోకూడదు నాయన మా సాక్షి జీవితం మంచిగా ఉండాలి ప్రభా నైనా ఇతరులకు ప్రేమ దైవిక ప్రేమ చూపించి అనేకుల కొరకునైనా నిస్వార్థ ప్రకటించే వర్గా మేము ఉండాలా అనేకులను రక్షణ మార్గం నడిపించే వర్గా మేము ఉండాలా బ్రవ్వ నిస్సహాయం దయచేయండి వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి వినబడే ప్రతి మాట మహోదయా నీరు కట్టి పలింపజేసి వాక్యానుసరమైన జీవితాలు మాకు దయించేమని ఏసు పరిశోధన పరమ తండ్రి ఆమె ఓకే సార్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ గ్రూప్ లోని బ్రదర్ సిస్టర్ కుటుంబాలందరికీ ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేందుని గాక ఆ మెయిన్ ప్రెసిడౌం సిస్టర్ అందరికి